అన్నిటికీ నొడవైన శ్రీపతి వినీవు ఎన్నరాదు మా బలగము ఎంచుకో మా పౌజు జ్ఞానేంద్రియములైదు శరీరి లోపల ఆనక కర్మేంద్రియములైదు తానకపు కామ క్రోధాల ఈ నెలవు పంచభూతాలెంజు మా పౌజు తప్పని గుణాలు మూడు తను అప్పటి మనో బుద్ధ్యహంకారాలు ఉప్పతిల్లు విషయములుడివోని ఒక ఐదు ఎప్పటి మించే కోపము ఎంచుకో మా పౌజు ఆకలిదియును మానావమానములును తోకిన శీతోష్ణాలు సుఖదుఖాలు మూక గమికాడ నేను మొక్కెద శ్రీ వెంకటేశార గడపెవో ఎంచుకో మా మాపోజూ